నాహం కర్తా హరిహి కర్తా ముప్పైవ అధ్యాయం హరి గురు అనుగ్రహం రెండు వేల మూడు ఏప్రిల్ మొదటి వారంలో ఒక రోజు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శ్రీమతి సత్యనాయర్కి వేడుకోలు కొత్త ప్రధాన కార్యదర్శి శ్రీ మోహన్ కందాకి స్వాగతం తెలిపే కార్యక్రమం ఐఏఎస్ ఆఫీసర్స్ అసోసియేషన్ భవనం ఆవరణలో జరుగుతోంది నేను సత్యనాయర్ పంతొమ్మిది వందల బ్యాచ్కి చెందిన వాళ్ళం మా బ్యాచ్కి చెందిన వాళ్ళు మాకన్నా సీనియర్లు అయిన వాళ్ళు మరికొంతమంది కూడా ఆ సభలో ఉన్నారు మాలాంటి వాళ్ళందరం గత స్మృతుల మధురానుభూతిలో తేలిపోతున్నాం ముత్సోరీలో లాల్ బహదూర్ శాస్త్రీయ అకాడమీలో చేరిన అనుభవాలు అప్పటి బ్యాచ్ మేట్ల గురించి ఆరాలు ఎవరెవరు రిటైర్ అయిపోయారు ఇంకా ఎవరెవరు ఎక్కడ ఉన్నారు వగేరా పలకరింపులు నడుస్తున్నాయి వీడ్కోలు ప్రసంగాలకు జవాబిచ్చేటప్పుడు శ్రీమతి సత్యనాయర్ కూడా మిగతా సీనియర్స్ లాగే ముప్పై సంవత్సరాలు గనకి వెళ్ళిపోయింది కొత్తగా లో చేరినప్పుడు ముస్తూరిలో ట్రైనింగ్ రోజుల్లో ఉండే ఆనందం ఉత్సాహం బ్యాచ్ మేట్ల కురతనం చేష్టలు వగేరా తలుచుకుంటూ ఆమె నా వంక చూసింది ఒక ఛాందస మధ్వ బ్రాహ్మణుడి అవతారంలో నన్ను చూస్తేనే ఆ రోజుల్లో ప్రసాద్ ఇలా యోగి పొంగవుడిలా ఉండేవాడు కాదు ఈయన్ని ఇలా ఎప్పుడైనా చూస్తామని కూడా మేము ఎప్పుడు అనుకోలేదు అంటూ ఆమె ఓ క్షణుకు విసిరింది అప్పటి ప్రసాద్ గురించి తెలుసున్న వాళ్ళు నవ్వారు నేను నవ్వుకున్నాను ఆ రాత్రి అంతా నా రూమ్మేట్ శరత్ కపిలా తాగుతూనే ఉన్నాడు అర్ధరాత్రి వేళ నేను లేచి చూసి విసుక్కున్నాను శరత్ ఇలా తాగటం ఏమీ బాగలేదు లైట్లు అర్పిసి పడుకో శరత్ నా వంక జాలీగా చూశాడు అప్పట్లో నా వేషం కూడా అందుకు తగినట్లుగానే ఉండేది తిరుపతి గుండు ఢిల్లీలో శరత్ ఎప్పుడూ విని ఉండని దక్షిణాది గ్రామీణ నేపథ్యం సరైన ఉచ్చారణ లేని హిందీ భాష వాడేమో ఆధునికత ఉట్టిపడే ఢిల్లీలోని సెయింట్ స్టీఫెన్స్ నుంచి వచ్చినవాడు దాంతో సహజంగానే వాడు నన్ను చూసి జాలిపడ్డాడు ప్రసాద్ మందులో ఉన్న మజా తెలిస్తే నువ్వు ఇలా మాట్లాడవు నువ్వు త్రాగి అప్పుడు చెప్పు త్రాగటం మంచిది కాదని అంటూ శరత్ నన్ను రెచ్చగొట్టాడు నేను ఎంత అనునాయంగా చెప్పినా అతను వినిపించుకునే మూడ్లో లేడు చేత మాటలు మాట్లాడవద్దన్నాడు త్రాగుడిలో ఉన్న ఆనందం తట్టుకోలేని తిరిగివాడిని అన్నాడు త్రాగే ధైర్యం లేక నీతులు వెళ్లిస్తున్నానన్నాడు అతని మాటలకి అడ్డు ఆపు నాకు పౌరుషం పొడుచుకొచ్చింది శరత్ ఆ బ్రాందీ బిస్కేల్ గురించి నాకు చెప్పకు నాకు ఇవి కొత్త కాదు వాటి లోతులు చూసేసాను ఇప్పుడు కొత్తగా నీకోసం నేను ప్రయోగం చేయనక్కర్లేదు అంటూ గట్టిగా మందలించాను మందలించాను అనుకున్నాను కానీ దానివల్ల రాగల పరిణామం ఏమిటో ఆ క్షణంలో ఆలోచించలేదు నా మాటలతో షరత్తు మరింత రెచ్చిపోయాడు అలాగా వీటి లోతులు చూసేసావా ఏది ఇప్పుడు తాగి చూపించు ఎంత లోతుగా తగ్గలవో చూస్తాను ఈ ఒక్క పెగ్గు తగ్గలవా పోని అరపెగ్గు పోనీ స్పూన్ ఎంత తగ్గలవా నాకు ఆవేశం వచ్చింది అంతే ఆ మిగతా రాత్రంతా సురాపానంలో శరత్తో పోటీ పడ్డాను కానీ అలా శరత్తో పంతానికి పోయి నేను చేసింది ఏమిటి ఊగిసలాడుతూ నాన్నగారికి చేసిన వాగ్దానానికి ఉద్వాసన చెప్పడం అసలు నేను మా నాన్నగారు పత్రికృష్ణారావు గారికి అలా మాట ఇవ్వాల్సిన పరిస్థితి వస్తుందని ఎప్పుడూ అనుకోలేదు కానీ వచ్చింది అకాడమీలో ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీసెస్ ట్రైనింగ్లు చేరడానికి బయలుదేరే ముందు గుంటూరులో ఫ్రెండ్స్ అంతా బలవంతం చేసి ఓ బీరు పార్టీ ఇచ్చారు అప్పట్లో రాష్ట్రంలో మద్య నిషేధం ఉండేది అతి కష్టం మీద బీర్లు సంపాదించాం ఓపీ కొద్దీ తాగేశాం నాకు అది కొత్త కాదు అప్పటి ఇంటికి దూరంగా ఉంటూ కాలేజీలో చదవాల్సి రావటం ఎంఏ చదవడం కోసం నాగపూర్లో ఉండాల్సి రావటం లెక్చరర్గా కూడా ఇంటికి దూరంగా మధ్యప్రదేశ్లోని రాయ్పూర్లో ఉంటూ ఉండటంతో అవకాశమన్న వ్యవసనాలన్నీ నన్ను ఆశ్రయించాయి చివరికి నేను అకాడమీలో చేరే నాటికి నా పరిస్థితి ఏమిటంటే నా చిన్నప్పుడు ఒక జోక్ విన్నాను ఒక బ్రాహ్మణ అమ్మాయికి పెళ్లి సంబంధం గురించి తండ్రి తిరుగుతుంటాడు మధ్యవర్తి ఎవరో వచ్చి మంచి సంబంధం అని కుర్రాడి గురించి చెప్తాడు అమ్మాయి తండ్రి సహజమైన ఆశతో అడుగుతాడు అబ్బాయికి ఏమీ చెడు అలవాటు లేవుగా అద్దే అస్సలు లేవు అప్పుడప్పుడు సిగరెట్ గాలుస్తూ ఉంటాడంతే సిగరెట్ అలవాటు ఉందా అది కూడా మరీ అదే పనిగా పిలిచడు ఎప్పుడన్నా కారాకిల్లి వేసుకున్నప్పుడే కారాకిల్లి అలవాటు ఉందా మాములుగా వేయుడు ఏదన్నా నాటుకోడి వేటపోతూ మాంసం తిన్నప్పుడే అయ్యో మాంసం కూడా తింటాడా అదైనా ఎప్పుడన్నా ఉత్సక్క తాగినప్పుడే అంటే తాగుడు అలవాటు కూడా ఉందా అద్దె అది కూడా ఎప్పుడన్నా మంచి కంపెనీ దొరికినప్పుడే ఇలాంటి స్థితిలో పంతొమ్మిది వందల నేను అకాడమీలో చేరాను అలా చేరటానికి ముందు ఫ్రెండ్స్ ఇచ్చిన బీరు పార్టీ నుంచి ఆ రాత్రి ఇంటికి తిరిగి వెళ్లాల్సి వచ్చినప్పుడు చాలా ఇబ్బంది పడ్డాను నాలుగైదు కిళ్ళీలు నమిలాను చెంటు జల్లుకున్నాను బీరు వాసన మా నాన్నగారికి తెలియకుండా జాగ్రత్త పడ్డాను కానీ గుమ్మంలోకి గడువు పెట్టి పెట్టగానే ఆయన పసిగట్టేశారు అప్పటికే నాలుగేళ్ల పాటు లెక్చరర్గా చేసి వచ్చాను కాబట్టి ఆయన నా మీద చిన్నపిల్లాడి మీద అరిచినట్టు అరవలేదు చూడయ్య నువ్వు ఒక కింది స్థాయి మధ్యతరగతి కుటుంబానికి చెందినవాడివి నీకు దారిద్ర్యం అంటే ఏమిటో తెలుసు కాబట్టి నీ జీవితం నీకన్నా లేని వాళ్ళ జీవితాలు బాగు చేయడానికి ఉపయోగపడాలని నువ్వు ఐఏఎస్లో చేరితే బాగుంది అనుకున్నాను కానీ ఇలాంటి దురాలవాట్లు ఉన్నవాళ్ళు ప్రజల్లో తమ అంకిత భావం పట్ల విశ్వాసాన్ని కలిగించలేరు రాష్ట్రంలో మద్య నిషేధం అమల్లో ఉన్నా కూడా దాన్ని ఉల్లంఘించి తాగుడు కోసం ఎగబడేవాడు ప్రజలకి ఏ రకమైన సేవలు అందించగలడు వాడికి లేని నీతి ప్రజలకు ఉండాలని ఎలా చెప్పగలడు ఇలా ఆయన చెప్పిన మాటలు భాషలో సున్నితంగా ఉన్న భావంలోని వాడి వేడి నన్ను నిరత్రుణ్ణి చేశాయి నీకు కావాల్సింది తాగుడు వల్ల వచ్చే కిక్కే అయితే అదేదో నేనే ఇచ్చేవాడిని కదా ఇది ఆయన చెప్పిన ముగింపు వాక్యం సిగ్గుబడ్డాను ఇంకెప్పుడు చేయను అంటూ తలంచుకుని ఇంట్లోకి వెళ్ళిపోయాను కానీ ఆ రాత్రంతా మదన పడిపోయాను నాన్నగారిని కష్టపెట్టకూడదన్న భావం కన్నా దేశంలో అత్యున్నతమైన సర్వీస్లో చేరేవాడు తాగుబోతుయితే వాడు ప్రజలకు ఎలాంటి విశ్వాసాన్ని కలిగించలేడు అన్నమాటలే నన్ను వెంకటాయ్ అంతే జీవితంలో ఇంకెప్పుడు మద్యం ముట్టకూడదు అనుకున్నాను అలా దృఢంగా నిర్ణయించుకున్నాక ముస్సోరి చేరుకున్నాను అక్కడ నా రూమ్మేట్ శరత్ కపిల అకాడమీలో మన జోరు కొంచెం ఎక్కువగా ఉండేది ఆఫీసర్స్ క్లబ్ ఎలక్షన్లలో పోటీ చేసి చైర్మన్గా ఎన్నికయ్యాను ట్రైనర్ల తరఫున అకాడమీ మేనేజ్మెంట్తో తెలపడాలన్నా ఏదైనా కల్చరల్ ప్రోగ్రామ్స్ నిర్వహించాలన్నా అన్నింటికీ నేనున్నానంటూ దూసుకెళ్లడం అలవాటైపోయింది అలా బ్యాచ్మెట్లో బాగా పాపులర్ అయిపోయాను ఎంత బలంగా పాపులర్ అయ్యానంటే ప్రసాద్ చేతిలో సిగరెట్ లేకుండా ఉన్న ఫోటో చూపిస్తే వంద రూపాయలు బహుమతి ఇస్తామంటూ ఫ్రెండ్స్ నా మీద సవాళ్లు విసురుకునేటంతగా ఏమేజ్ అవుతున్నప్పుడు వంట పట్టిన మహత్తరమైన దురలవాటు ఈ ధ్వమపానం అకాడమీలో ఉండగా రోజుకి డెబ్బై ఎనభై సిగరెట్లు కాలుస్తుండేవాడిని నా స్పీడు ఈ అలవాట్ల జోరు నాకు అకాడమీలో తెచ్చిన బిరుదల జలసారాయుడు నిజానికి నాకు దురలవాట్లు అమ్మటానికి మా ఇంటి వాతావరణంలో ఏమాత్రం అవకాశం లేదు సనాతన మధ్వ బ్రాహ్మణ కుటుంబంలో ఉండే ఆచార సాంప్రదాయాల మధ్య పెరిగాను అమ్మ సుభద్రాదేవి గౌడీయ మఠం భక్తి మార్గంలో మునిగి నాకున్న ఏకైక తమ్ముడు విక్రమ్కి ఇప్పుడు ఆర్మీలో కర్నల్ ఇప్పటికి స్మోకింగ్ డ్రింకింగ్ మాంసాహారం అలవాట్లు లేవు నా ప్రారంధం నా మీద నా కాలేజీ చదువు పరిసరాల ప్రభావం అలాంటిది అంటే నాకు అసలు దైవ చింతన లేదని కాదు ఏదో పొద్దున్న స్నానం చేసాక ఒక మినీ ప్రార్థన చేసేసి ఆనవాయితీ ప్రకారం నమస్కారం పెట్టేసుకుని వచ్చేయడం వరకు విధిగా చేసేవాడిని పరీక్షలు వేసైతే గుడికెళ్ళి ఒక కొబ్బరికాయ గుర్తించేవాడిని ఐఏఎస్కి ఎంపికైనప్పుడు తిరుపతికి వెళ్ళి శ్రీనివాసుడికి తల నీలా ఇచ్చేసి అలాగే గుండుతో వెళ్ళి అకాడమీలో చేరిపోయాను అంతవరకే నా భక్తి అలా దేవుడికి నమస్కారాలు పెట్టే అలవాటు నా ఇతరా దురాల వాటలను అరికెత్తలేకపోయింది ముస్సూరిలో ట్రైనింగ్ పూర్తయి పశ్చిమ గోదావరి జిల్లాలో అసిస్టెంట్ కలెక్టర్గా ట్రైనింగ్లో ఉన్నప్పుడు అప్పటి జిల్లా జడ్జి గారి చతుర్ముఖ పారాయణం కూడా అర్థం అసిస్టెంట్ కలెక్టర్ ట్రైనింగ్లో జుడిషియల్ ట్రైనింగ్ కూడా ఒక భాగం ఆ భాగం పూర్తి చేసినట్లు సర్టిఫికేట్ ఇచ్చేది జిల్లా జడ్జి ఆయన రమ్మీ ప్రియుడు కానీ క్లబ్లో ఆడడం అందుకని సన్నిహితులైన వాళ్ళని పిలుచుకుని ఇంటి దగ్గరే పారాయణం సాగించేవాడు నువ్వు రమ్మి నేర్చుకోకపోతే నీకు సర్టిఫికేట్ ఇవ్వనయ్యా అనేవాడు ఆయన జోక్ గానీ అన్న రెండు సార్లు అనిపించుకున్నాక నేనే ఆయన బంగ్లాకెళ్ళి ఆయన దగ్గరే రమ్మి నేర్చుకుని ఆయనతోనే ఆయటం మొదలెట్టాను అలా మనకున్న గొప్ప గుణాల్లోకి ఈ పేకట కూడా చేరిపోయింది దాంతో నేను భువనగిరి సబ్ కలెక్టర్గా ఉండగా అర్ధాంగిగా నా జీవితంలోకి ప్రవేశించిన గోపిక నా ఈ కళలు చూసి బెత్తరపోయింది ఆమె మాకన్నా మరింత సాంప్రదాయంగా ఉండే మధ్వ బ్రాహ్మణ కుటుంబాల నుంచి వచ్చి ఉండటంతో ఈ సకల కళా వల్లబడి లక్షణాలకి తట్టుకోలేకపోయింది తన అసంతృప్తిని ఆమె రకరకాలుగా వ్యక్తం చేస్తూ వచ్చిన నలుగురు కలిసే ఫంక్షన్స్లో నాకన్నా సీనియర్స్ కూడా ఇలాగే స్మోక్ పైపులు సిగార్ట్లు విస్కీ పెగ్లు ఆభరణాలుగా మోస్తూ దిరుగుతుంటే చూసి బహుశా ఈ ఉద్యోగాల్లో ఇలాగే ఉండాలి కాబోలు అని అయిష్టంగానైనా తాత్కాలికంగా రాజీవడుతూ వచ్చింది నన్ను మార్చే ప్రయత్నంలో ఆమె ఎంతవరకు విజయం సాధించిందో ఏమో కాని నేను మాత్రం ఆమెకు రమ్మి నేర్పేశాను అదే పరిస్థితుల్లో భువనగిరి తర్వాత నల్గొండలో స్మాల్ ఫార్మర్స్ డెవలప్మెంట్ ఏజెన్సీలోనూ అక్కడి నుంచి అప్పటి ముఖ్యమంత్రి పివి నరసింహారావు గారి దగ్గర సెక్రటరీగాను దాని తర్వాత షుగర్స్లోను మూడేళ్ల పాటు ఖమ్మం జిల్లా కలెక్టర్గాను పనిచేశాను అలవాట్ల విషయంలో నాన్నగారికి ఇచ్చిన వాగ్దానాన్ని పూర్తిగా నిలబెట్టుకోలేకపోయినా మనకన్నా లేని వాళ్ళ జీవితాల్లో వెలుగులు నింపడం కోసమే నువ్వు ఐఏఎస్లో చేరాలని కోరుకున్నాను అన్న ఆయన ఆశే నేను పనిచేసిన ప్రతి పోస్టులోనూ నాకు స్ఫూర్తిగా నిలిచింది ఆ స్ఫూర్తే నాకు కొన్ని కీలకమైన పోస్టుల్లో పనిచేసే అవకాశం కూడా కల్పించింది అలాంటి వాటిల్లో ఒకటి ముఖ్యమంత్రి దగ్గర పనిచేయడం సన్నకారు రైతుల అభివృద్ధి సమస్త ప్రాజెక్ట్ ఆఫీసర్గా ఉండగా ఒకరోజు కలెక్టర్ అకస్మాత్తుగా ఫోన్ చేసి ముఖ్యమంత్రి పివి నరసింహారావు గారు నన్ను తక్షణం రమ్మంటున్నారని వెంటనే హైదరాబాద్ వెళ్లాలని ఆదేశించారు ముఖ్యమంత్రి నన్ను ఎందుకు రమ్మంటున్నారో ఆయనకి తెలీదు నాకు తెలియదు నేను అయోమయంలో పడిపోయాను ఏదన్నా నేరం చేసానా రాజకీయంగా ఎవరన్నా ముఖ్యమంత్రి అనుయాయులకు అసంతృప్తి కలిగించానా ముఖ్యమంత్రికి వ్యతిరేకంగా ఎక్కడన్నా మాట్లాడానా చాలా ఢీలా కలెక్టర్ నాకంటే అయోమయంలో ఉన్నాడు ఎస్ఎఫ్డిఏ ప్రాజెక్ట్ ఆఫీసర్ అంటే ఒక డిప్యూటీ సెక్రటరీ కంటే కింది స్థాయి పోస్ట్ అంత చిన్న పోస్టులో ఉండే వ్యక్తిని ముఖ్యమంత్రి అర్జెంటుగా రమ్మనటమేమిటి ఏమైతేనే హైదరాబాద్ వెళ్ళాను ముఖ్యమంత్రిని కలిసే ముందు ఆయన ఆఫీస్లో విచారించాను నన్ను ఎందుకు రమ్మన్నట్లు ఎవరికీ తెలియదు నాలో ఆందోళన పెరిగింది విషయం ఏదో చాలా సీరియస్గా ఉందనుకున్నాను అప్పటికి నాకు పూర్తిగా ముప్పై ఏళ్ళు కూడా లేవు ఆవేశిం పాలు ఎక్కువ సరే చూద్దాం ఏదో నేరం చేశానంటారు అంతే కదా అనుకుంటూ ఎదురు దాడికి కావాల్సిన మనోస్థైర్యంతో రెడీ అయిపోయాను సీఎం దగ్గరికి వెళ్ళాక ఏమయ్యా మీ నల్గొండ ఎస్ఎఫ్డిఏ గురించి ముఖ్యమంత్రుల సమావేశంలో ప్రైమ్ మినిస్టర్ చెప్పారు అంటూ ముఖ్యమంత్రి ఆరంభించారు నాకు అర్థమైపోయింది ఆయన దేని గురించి చెబుతున్నారు నల్గొండ సన్నకారు రైతుల అభివృద్ధి సంస్థ ఎస్ఎఫ్డిఏ ప్రధానంగా చిన్న రైతులకు సబ్సిడీలు ఇవ్వడం బోర్లు దవ్వుకుంటే రుణాలు ఇప్పించడం ప్రోగ్రామ్ ద్వారా రైతు కూలీలకు పనులు కల్పించడం చేస్తూ ఉండేది దేశంలోని పైలట్ ప్రాజెక్టుల్లో అది మొదటిది అయితే ఈ రుణ సదుపాయాన్ని సొంత భూములున్న చిన్న మధ్యతరుత రైతులు బాగా ఉపయోగించుకునేవాళ్ళు కానీ నల్గొండ వంటి జిల్లాల్లో సన్నకారు రైతులకు భూములు చాలా వరకు ఈనాం భూములు కావడం వల్ల వాళ్ళకి బావులు దవ్వుకోవడానికి అలాంటి భూముల మీద ఏ బ్యాంకు రుణాలు ఇచ్చే అవకాశం లేదు పథకం యొక్క లక్ష్యం ఆర్థికంగా బాగా వెనుకబడి ఉన్న సహాయపడటం కానీ ఆ లక్ష్యం ఇక్కడ నెరవేరడం లేదు నేను సాహసించి ఒక ప్రయోగం చేశాను ఎక్కడైతే ఎకరం ఒకటిన్నర ఎకరం రెండున్నర ఎకరాల లోపు భూములున్న రైతులు దగ్గర దగ్గరగా ఉంటారో అలాంటి చోట వాళ్ళందరికీ కలిపి ఒక సామాజిక బావిని వాళ్ళ చేతే తగ్గించడం బావి తగ్గినందుకు వాళ్ళకి వర్క్స్ ప్రోగ్రాం కింద కూలీ ఇస్తాం ఆ కూలీలో సగానే మోటార్ వేయడానికి వాళ్ళ వాట కింద జమ చేస్తాం మోటార్కు అయ్యే వ్యయంలో మిగతాది ఎస్ఎఫ్డీఏ సబ్సిడీ అలా వాళ్ళకి సేజ్జపు బావి లభిస్తుంది ఆ మోటార్ బావితాలకు సేజ్జెపు నీటికి వాళ్ళు ఆయకట్టు దారులు అవుతారు అలా వాళ్ళకి బావిత పక్కన కూలీ లభిస్తుంది వాళ్ళ భూములు సేద్యం చేసుకోవడానికి నీరు లభిస్తుంది పైగా ముందు ముందు కూలీలుగానే కాక వాళ్ళు వ్యవసాయదారులుగా కూడా బతకవచ్చు ఇది నా ఆలోచన కానీ ఇలా చేసేందుకు ఆ పథకంలో ఎక్కడా వెసులుబాటు లేదు వర్క్స్ ప్రోగ్రాం కింద చెరువులు రోడ్లు వగేరా మాత్రమే కమ్యూనిటీ వర్క్స్గా ఎస్ఎఫ్డిఏ పథకంలో నిర్వచించబడ్డాయి ఆయన ఆ అతిక్రమించి బావులు దవ్వించడానికి సాహసించాను ఇన్స్పెక్షన్కు వచ్చిన కేంద్ర ప్రభుత్వ అడిషనల్ సెక్రటరీ శ్రీ రామకృష్ణయ్య ఆయన తర్వాత కాలంలో నాబార్డ్ చైర్మన్గా ఆర్బీఐ డిప్యూటీ గవర్నర్గా కూడా చేశాను నిబంధనలకు విరుద్ధంగా చేస్తున్నప్పటికీ ఐడియా బాగుందని మెచ్చుకున్నారు కానీ నేను చేసింది నిబంధనలు ఉల్లంఘించడమే అన్నారు విషయం ప్రధానమంత్రి ఇందిరాగాంధీతో చర్చించాలన్నారు విషయం వెల్లడిస్తూ ముఖ్యమంత్రి తన సంభాషణ కొనసాగించారు నిబంధనలకు విరుద్ధంగా ఉన్నప్పటికీ నల్గొండ జిల్లాలో జరుగుతున్న ప్రయోగం వల్లనే సన్నకారు రైతులకు నిజమైన ప్రయోజనం ప్రధానమంత్రి ఇందిరాగాంధీ నమ్ముతున్నారయ్యా మీ ఆంధ్రప్రదేశ్లోనే ఇలా జరుగుతోందని ఆవిడ చెప్పేదాకా నాకు తెలియదు ఏమైనా ఇప్పుడు ఆవిడ ఈ ప్రయోగాన్ని అన్ని రాష్ట్రాలకే విస్తరించాలని ఆదేశాలు ఇచ్చారు నాకు చాలా సంతోషం అనిపించింది నేను ఊపిరి పీల్చుకున్నాను అలా కొంచెంసేపు మాట్లాడాక ఆయన అకస్మాత్తుగా ఐ లైక్ యూ ప్రసాద్ నా సెక్రటరీగా ఇక్కడికే వచ్చాయి అంటూ ఆదేశించాడు చేసిన ప్రతి ఉద్యోగంలోనూ నాన్నగారిచ్చిన స్ఫూర్తితో సాగుతూ వచ్చిన నా ఆలోచన విధానాన్ని ఉద్యోగంలో నా పని తీరుని గోపిక హర్షించగలిగింది కానీ అప్పటికవి తగ్గుముఖం పట్టినప్పటికీ నా అలవాట్లని ఏమాత్రం ఆమోదించలేకపోయింది ఆ నేపథ్యంలో ముప్పై ఏడేళ్ల వయసులో నేను తిరుమల తిరుపతి దేవస్థానాల ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా పంతొమ్మిది వందల బాధ్యతలు స్వీకరించాను భువనగిరి నాటికి టీటీడీలు చేరే నాటికి నాలో ప్రధానమైన తేడా ధూమపానం నాకు విడాకులు ఇచ్చేయటం అదో ప్రత్యేక వింత భువనగిరిలో సబ్ కలెక్టర్గా ఉన్నప్పుడు ఓ అర్ధరాత్రి ఒక అర్జెంట్ మెసేజ్ వచ్చింది హైదరాబాద్ నుండి నల్గొండ జిల్లాలో స్వగ్రామానికి వెళ్ళిన ఒక డిప్యూటీ కలెక్టర్ని నక్సలైట్లు నరికి చంపేశారు ఆ డిప్యూటీ కలెక్టర్ డ్రైవర్ పరిగెత్తుకుంటూ భువనగిరి వచ్చి నాకు చెప్పాడు నేను ఉరుకులు పరుగుల మీద డిఎస్పీని తీసుకుని ఆ అర్ధరాత్రిలో స్పాట్కు పరిగెత్తాను జరగాల్సిన తతంగం పూర్తయ్యాక ఆ శవాన్ని పంపించే ఏర్పాటు చేస్తుండగానే నక్సలైట్ల సంచారం గురించి సమాచారం వచ్చింది వెంటనే డీఎస్పి నేను కలిసి పోలీస్ పార్టీతో చుట్టుపక్కల అడవులన్నీ గాలించడం మొదలుపెట్టాం మా బృందం అలా చెట్టు పుట్ట కొండా లోయ వెతికి ఉన్నాం ఇక ఉపయోగం లేదనుకున్నాక భువనగిరి తిరిగి వచ్చేసాం అలా అప్పటికి దాదాపు రోజున్నరపై తిరిగాం ఇంటికి రాగానే అలవాటు ప్రకారం గోపికని అడిగాను సిగరెట్లు ఎక్కడ గోపిక నన్ను నిలదీసింది మీరు మొన్న వెళ్ళేటప్పుడు ఎన్ని సిగరెట్ ప్యాకెట్లు తీసుకెళ్లారు గుర్తు చేసుకున్నాను నేనేమీ ప్యాకెట్లు పట్టుకెళ్ళలేదు బహుశా చేతిలో ఒక సిగరెట్తో వెళ్ళి ఉంటాను అదే చెప్పాను మరి ఆ అడవుల్లో ఏం కలిచారు అప్పుడు నాకు స్ఫురించింది గత రెండు రోజులుగా నేను ఒక సిగరెట్ కూడా కలిచలేదు దాంతో గోపిక అందుకుంది రెండు రోజుల పాటు సిగరెట్ ఆలోచన లేకుండా గడిపేశారు కదా ఇప్పుడు సిగరెట్ తాగటం మానే ఏంటి ఏమవుతుందో చూద్దాం నేను ఆలోచిస్తున్నాను మీరు మానగలరు మానాలి అనుకుంటే మీరు మానేయగలరు సిగరెట్లు అదే పనిగా తాగటం వచ్చే ఆనందం ఎంతో అది తాగకపోయినా అంతే ఆనందం ఉంటుందని ఈ రెండు రోజుల్లో చూశారు కదా అదే పనిగా ఆ పొగ ఆరోగ్యం పాడు చేసుకోవడం ఎందుకు మీరు గట్టిగా అనుకుంటే మానేయగలరు ఆ శక్తి మీకుంది నా మనోబలం మీద ఆమె వేసిన బాణం పనిచేసింది నేను ఆ రోజు నుంచి సిగరెట్లు మానేశాను అలా ఒక ధూమపాన రహిత ప్రసాద్ టీటీడీ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా బాధ్యతలు స్వీకరించాడు అంత మాత్రాన మిగతా వాసనలు వదులుతాయా టీటీడీలో చేరాక కూడా మిగతా అప్పుడప్పుడు నన్ను వెంటాడుతూనే వచ్చాయి అయితే నేను మొదటిసారి ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా తిరుమల ఆలయానికి వెళ్లి శ్రీనివాసుడి దర్శనం చేసుకున్నప్పుడు నూని దీపాల వెలుగులో కోటి సూర్య ప్రకాశిస్తున్నట్లు చక్కల జనాభికి తానే రక్షకుడైనట్లు సమస్త పాపాలను నశింపజేసే దివ్య శక్తి కిరణాలను ప్రసరింపజేస్తున్నట్లు కనిపించిన ఆ శ్రీనివాసుడి దివ్య విగ్రహం చూస్తూ నన్ను నేను మైమర్చిపోయాను అంతకుముందు అనేక తిరుమలకు వెళ్లాను స్వామిని చూశాను కానీ ఆ రోజు ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ హోదాలో మొదటిసారిగా ఆయన ముందు ప్రణమి వెళ్ళినప్పుడు నాలో అణువు అణువులోనూ ఏదో విద్యుత్ ప్రవహించినట్లే నా శరీరం కనిపించింది కళ్ళు మూసుకున్నాను నిన్ను నమ్మి ఇక్కడికి వచ్చే నీ ప్రతినిధిగా నిజమైన సేవ చేసే అవకాశం కల్పించు స్వామి అని ప్రార్థిస్తున్నాను ఎలా సేవ చేయగలరు మీ అలవాట్లు మార్చుకోకుండా మీ శ్రీనివాసుడు ప్రతినిధిగా భక్తులను ఎలాంటి విశ్వాసం కల్పించగలరు దేవుడు సన్నిధిలో పనిచేసేటప్పుడు కూడా దుర్వ్యసనాలను పూర్తిగా వదిలించుకోలేకపోతే భక్తులకు సేవ చేయడానికి కావాల్సిన శక్తి స్ఫూర్తి మీకు ఎలా వస్తుంది నా మాట వేనండి శ్రీనివాసుడు సేవకుడిగా పనిచేసేటప్పుడు నీకు ఈ అలవాట్లు పనికిరావు అంటూ ఆ ముందు రోజు గోపిక నాతో వాదిస్తూ చెప్పిన మాటలు గుర్తుకొస్తున్నాయి కళ్ళెదురుగా పవిత్రతా పరిమళాలు వెదదితున్న స్వామి కనిపిస్తున్నాడు చెవుల్లో గోపికి మాటలే మళ్ళీ మళ్ళీ వినిపిస్తున్నాయి ఆ క్షణంలో నాలో ఒక దృఢమైన సంకల్పం కలిగింది తిరుమలలో తిరుపతిలో ఉన్నంతకాలం మధ్య మాంసాలను ముట్టను పేకాట జోలికి వెళ్ళను అలా శ్రీనివాస దర్శనంతో మొలకెత్తిన సంకల్పం క్రమంగా స్థిరపడి బలపడి విస్తరించి కొన్ని మాసాల్లోనే నేను ఆ అలవాట్లకి పూర్తిగా తిరుపతి బయట ఉన్నప్పుడు కూడా శాశ్వతంగా దూరం అయిపోయేలా చేసింది ఒకప్పుడు దుర్వ్యసనాలకు బానిసనైన మనసుని భక్తిపానం వైపుకు మరొచ్చింది ఆ ఒక్క దర్శనం టీటీడీ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా ఉండగానే ఒకసారి గోపికతో సహా నేను బెంగుళూరు వెళ్లాల్సి వచ్చింది మా మామగారు సుసర్ల శ్రీనివాసరావు గారు కాకినాడ నుంచి ఫోన్ చేసి ఉత్తరాది మఠానికి చెందిన శ్రీ సత్యప్రమాద తీర్థ స్వామీజీ బెంగుళూరు వచ్చి ఉన్నారని ఎలాగూ అటే వెళుతున్నాం గనక మేమిద్దరం ఒకసారి ఆయన దర్శనం చేసుకుంటే మంచిదని సూచించారు అలాగే బెంగళూరు వెళ్ళి ఆయన చూడగానే నాలో చెప్పలేనంత గౌరవభావం పొంగి పొర్లింది ఆయన ముఖంలో వర్చస్సు మాటల్లో నిరాడంబరత పనిలో నియమబద్ధత నన్ను బాగా ఆకర్షించాయి నిజానికి నాకు అప్పటికి టీటీడీ కారణంగా అనేక మంది స్వామీజీలతో పీఠాధిపతులతో సాన్నిహిత్యం ఏర్పడింది కంచి శృంగేరిల పీఠాధిపతులు అహోబిల మఠం పరకాల మఠం జీయర్లు ఆంధ్రప్రదేశ్ కు చెందిన సీనియర్ జూనియర్ నారాయణ జీయర్లు తిరుమలలోని జీయంగార్లతో నాకు చాలా సన్నిహిత సంబంధాలు ఏర్పడ్డాయి పిజావర స్వామీజీ ఇతర ఉడిపికి చెందిన పీఠాధిపతులు ఉత్తరాది మఠం వ్యాసరాయమఠం ములబాగులకు చెందిన శ్రీపాదరాజమఠం మంత్రాలయానికి చెందిన రాఘవేంద్ర స్వామి మఠం వంటి మఠాధిపతులతో ముఖాముఖి చర్చించే అవకాశం లభించింది ఇంకా పుట్టబర్తి సత్యసాయిబాబా చిన్మయానంద స్వామి స్వామి రంగనాథానంద శుఖ బ్రహ్మాశ్రమానికి చెందిన విద్యాప్రకాశానంద స్వామి వరల్డ్ టీచర్స్ ట్రస్ట్కి చెందిన మాస్టర్ ఎక్కిరాల కృష్ణమాచార్య వ్యాసాశ్రమ స్వామీజీలు బ్రహ్మకుమారి ఈశ్వరి విద్యాలయం ప్రతినిధులు ఇలా అనేక మంది ఆధ్యాత్మిక గురువులతో ప్రబోధకులతో సత్సంబంధాలు నెలకొన్నాయి రామచంద్ర మిషన్ హరే కృష్ణ ఉద్యమానికి చెందిన స్వామీజీలు కర్ణాటకకు చెందిన అనేక మంది అద్వైత ప్రచారకులు లింగాయత్ స్వామీజీలకు రాధాస్వామి సత్సంగ గురువులకు చేరువయ్యాను ఈ పరిచయాలు సంబంధాలు ఎంతవరకు వెళ్ళాయంటే తిరుమలలో తిరుపతిలో జరిగే ఇంచుమించు ప్రతి ఆధ్యాత్మిక సభలోనూ నేను పాల్గొంటూ ఉండేవాడిని ఈ విషయంలో తిరుమల తిరుపతి దేవస్థానాల ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ పోస్ట్ నాకు కల్పించిన అవకాశం మహత్తరమైంది అలా అనేక మంది ప్రముఖ హిందూ ధర్మ ప్రచారకుల బోధకుల పీఠాధిపతుల సంపర్కంతో అనేక విషయాలు తెలుసుకుంటున్నప్పుడే హిందూ ధర్మ ప్రచారం కోసం టీటీడీ కూడా అప్పుడు చేస్తున్న దానికన్నా ఇంకా ఏదో చేయాలన్న ఆలోచన రావడం ఫలితంగా అనేక ప్రచురణలు ప్రారంభించడం జరిగింది అడ్మినిస్ట్రేషన్ ఎంత సర్వమత సమభావనగా నడిచేదైనప్పటికీ నా దగ్గరకు వస్తున్న వాళ్ళందరి దృష్టిలో ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ అంటే గొప్ప ఆధ్యాత్మిక తత్వవేత్తగా ఉండాలన్న ఆశ గోచరించేవి అందుకే నేను ముమ్ముక్ష కాలేకపోయినా పది మందికి ఉపయోగపడే పుస్తక ప్రచురణలు చేపట్టడం జరిగింది చొక్కాజేవులో పట్టే సైజులో మా పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్ రావుల సూర్యారాయణ మూర్తి రాసిన దగ్గర నుంచి ప్రొఫెసర్ రఘునాథాచార్య ఆధ్వర్యంలో ఆర్ష విజ్ఞాన సర్వస్వం శీర్షికను రూపొందిన భారీ గ్రంథాల వరకు వేలాది పుస్తకాలను ప్రచురిస్తూ వచ్చాం పిల్లలకు భక్తి మార్గంలోకి మళ్ళించడం కోసం బాలభారతి శీర్షికన పురాణ గాథల పుస్తకాలు గృహస్థులు ఆచరించాల్సిన తెలుసుకోవలసిన విషయాల మీద పుస్తకాలు సీనియర్ సిటిజన్స్కి ఉపకరించే వేదాంత తత్వబోధనల పుస్తకాలు ఇలా అనేక కేటగిరీల్లో పుస్తకాలు ముద్రించాం వేదాలను కూడా తెలుగులో ప్రచురింపజేసాం ఆడియో రికార్డింగ్ చేయించాం అదొక మహోద్యమంలా సాగింది ఆ ఆధ్యాత్మిక సాహితీ ప్రచురణ యజ్ఞంలో జంజాల పాపయ్య శాస్త్రి సరస్వతి పుత్ర పుట్టపతి నారాయణాచార్యులు మహాపండితులు మల్లాది చంద్రశేఖర శాస్త్రి శ్రీ భాష్యం అప్లాచార్య నండూరి రామకృష్ణాచార్య బాలాంతరపు రజనీకాంతరావు రాణి నరసింహ శాస్త్రి పన్నాల రాధాకృష్ణ శర్మ డాక్టర్ ఆర్త సోమయ్యాజీ ఉషశ్రీ సముద్రాల లక్ష్మయ్య రామ్మూర్తి శర్మ ప్రొఫెసర్ రామరాజు వడ్లముడి గోపాలకృష్ణయ్య ఎన్సివి కృష్ణమాచారులు వంటి అనేక మంది భాషా కోవిదుల ప్రజ్ఞా పాఠవాలు ఆజ్యంలా పనిచేశాయి వీళ్ళందరికీ సమన్వయకర్తగా రఘునాథాచార్య వ్యవహరించేవారు ఈ ఉద్యమంలో భక్తి రసమయ సాహిత్యం ప్రచారంలోకి వెళ్ళింది మార్కెటింగ్ అద్భుతంగా జరిగింది బాలభారతి పుస్తకాలు అయితే మళ్లీ మళ్లీ వచ్చింది గోదావరి కృష్ణా పుష్కరాల్లో ఈ పుస్తకాల కాపీలు లక్షలాది ప్రజల్లోకి పంపిణీ అయ్యాయి ఈ సాహిత్యం రాష్ట్రంలో మూల మూలలకి తెచ్చుకుపోవడంతో ఈ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఎవరో పరమహంసలా ఉన్నాడు అని నలుగురు అపోహపడే పరిస్థితి ఏర్పడింది అప్పుడే నాకు ఈ ప్రశ్న ఉదయించింది ఇంత ఆధ్యాత్మిక సాహిత్యాన్ని ప్రచారం చేస్తున్నాను హిందూ ధర్మం గురించి ప్రజల్లోకి తీసుకువెళ్తున్నాను ఇంతమంది పీఠాధిపతులతో మఠాధిపతులతో స్వామీజీలతో అనేక ధార్మిక విషయాల మీద చర్చిస్తున్నాను కానీ ఇంటికి ఒక వ్యక్తిగా నేను ఆచరించాల్సిన ఆధ్యాత్మిక ధర్మం ఏది ఈ ప్రశ్నే ఒకరోజు ఆలయంలో ఒక సేవలో ఉండగా శ్రీనివాసుని అడిగాను నేను ఆచరించాల్సిన ధర్మం ఏది నాకు ఎవరు చెప్తారు ఎప్పుడు చెప్తారు ఆ స్వామి ఎప్పటిలాగే ఉలకలేదు పలకలేదు కానీ అక్కడ నుంచి ఇంటికి రాగానే మా మామగారి ఫోన్ కాల్ బెంగళూరులో శ్రీ సత్యప్రమోద తీర్థస్వామీజీ గురించి అదిగో అలా జరిగింది నేను శ్రీ సత్యప్రమోద తీర్థస్వామీజీని దర్శించటం ఆ తేజవ మూర్తిని చూస్తున్నప్పుడే నాలో అనిర్వచనీయమన గురు పొంగుకొచ్చింది అత్యంత వినమ్రంగా ఆయన ఆశస్సుల కోసం చూస్తున్నాను అకస్మాత్తుగా ఆయన దగ్గరికి పిలిచి మంత్రాక్షితలతో పాటు ఒక కృష్ణార్జనం దేవతార్చన పెట్టె అందివ్వబోయారు నాకు అర్థమైపోయింది దేవతార్చన పెట్టే ఇస్తున్నారు అంటే నేను నిత్య దేవతార్చన చేయాలన్నమాట మామూలుగానే రోజుకొకసారైనా గాయత్రి జపం చేసే అలవాటు నేను ఈ నిత్య దేవతార్చన ఎలా చేయగలను పైగా అది తీసుకున్నానంటే రోజు దేవతార్చన చేస్తానని ఒప్పుకున్నట్లే అలా ఎవరన్నా గృహస్థ శిష్యులు ఒప్పుకుని చేయకపోతే ఆయనకి నచ్చదు ఆయన ఏ శిష్యుడింటికైనా ఎప్పుడైనా అకస్మాత్తుగా వెళ్ళి చూసి అర్చన జరగటం లేదంటే సాలి విగ్రహాలతో సహా ఆ పెట్టె తీసుకు వెళ్ళిపోతారని మరి నాకు ఆ పూజల అలవాట్లు లేదు కొత్తగా మొదలెడదామన్న ఆసక్తి లేదు ఎలా అందుకే నేను నా నిరాసక్తత వ్యక్తం చేశాను చుట్టూ ఉన్న వారి శిష్యులు అనుయాయులు విస్మయంతో చూస్తున్నాను వాళ్ళ దృష్టిలో స్వామీజీ దగ్గర నుంచి మంత్రాక్షతలు పొందటమే గొప్ప ఆశీర్వచనం వారి దగ్గర నుంచి సుదర్శన శాలిగ్రామం పొందటం అంటే ఎంతో పుణ్యఫలం ఉంటేనే కానీ సాధ్యపడదు ఇక అసలు శాలిగ్రామమే ఇచ్చారంటే అదొక అసాధారణమైన శుభవార్త ఇక కృష్ణుడు వాసుదేవ శాలగ్రామం అందమైన శంఖం సుదర్శన శాలిగ్రామం విష్ణుపాదాలు చక్రాంకిలతో పాటు హనుమాన్ గరుత్మంతుడు ఆది తో కూడి పూజ పెట్టా ఆయన ఇస్తున్నారంటే అదొక పూర్వజన్మ సుకృతంగా శిష్యులు భావిస్తారు అలాంటి అదృష్టం నన్ను ఒరిస్తోందని వాళ్ళ నమ్మకం వాళ్ళంతా నాకు వెనకాల నుంచి సన్నగా సలహా ఇస్తున్నారు తీసుకోండి తీసుకోండి వద్దనకండి నేను ధైర్యం చేయలేకపోయాను ఎందుకంటే తీసుకున్నాక వాటికి న్యాయం చేయాలి నేను చేయగలను నమ్మకం నాకు లేదు స్వామీజీ చిరునవ్వు నవ్వారు ప్రసాద్ మాకెందుకో ఈ దేవతార్చన సామాగ్రి నీకు ఇవ్వాలనిపించింది ఇది దైవ సంకల్పం కావచ్చు నీకు ఆ అర్హత లేకపోతే మాకు ఈ సంకల్పం కలిగేది కాదు ఒకవేళ నువ్వు దీనికి న్యాయం చేయలేకపోతే ఆ లోపానికి బాధ్యత గురువుదే కానీ నీది కాను అలాంటి దోషం జరిగితే మేము స్వీకరిస్తాం తీసుకో కొంతకాలం తర్వాత నీ అనుభవం ఏంటో మాకు చెప్పు మృదు మధురమైన ఆ మాటలు నన్ను మంత్రముగ్ధుణ్ణి చేశాయి నాలో నాకు తెలియని ఉత్తేజాన్ని నింపాయి చూస్తున్న కొద్దీ ఈ నే గురు అన్న భావం వెంటాడసాగింది అంతకు ముందు వరకు వెంటాడుతూ వచ్చిన సందేహం మటుమాయమైంది అప్పుడు స్వామీజీ నాకు అనేక కొత్త విషయాలు చెప్పారు క్రమంగా అర్థమైంది అవన్నీ గృహస్థాశ్రమ ధర్మాలు ఉద్యోగరీత్యా చేయాల్సిన లౌకికమైన విధి నిర్వహణ వేరు వ్యక్తిగా ఆచరించాల్సిన స్వధర్మానుసారమైన సాధన వేరు ఏది విధి ఏది నిషేధం అని శాస్త్రాలు ఘోషిస్తున్నాయో విశదీకరించారు గృహస్థు ఏమి చేయవచ్చు ఏమి చేయకూడదో స్పష్టపరిచారు వర్ణాశ్రమ ధర్మం ప్రకారం బ్రాహ్మణుడు పాటించాల్సిన విధులు అనుసరించకూడని మార్గాలు విడమరిచి చెప్పారు క్షణకాలం కళ్ళు మూసుకుని శ్రీనివాసు తలుచుకున్నాను కళ్ళు తెరిచేసరికి దేవతార్చన సామాగ్రి నా చేతుల్లో ఉంది స్వామీజీ నా చేతిలో ఉంచారు తిరుపతి తిరిగి కొంత కాలం పాటు దేవతార్చన సామాగ్రికి రోజు హారతిచ్చేవాడిని అంతే కొంతకాలానికి టీటీడీ నుంచి బదిలీ అయ్యింది ఏడాది పాటు ఇంగ్లాండ్లో ఉండొచ్చాను ఇంగ్లాండ్లో ఉన్నంతకాలంలో ఆ దేవుడి పెట్టును కాకినాడలో మా మామగారింటికి పంపితే మా అత్తగారు శాంతమ్మ గారి శ్రద్ధతో ప్రతిరోజు ఒక అర్చకునితో పూజ చేయించారు ఇంగ్లాండ్ నుంచి తిరిగి రాగానే గోపిక నాకు ఆ పెట్టి విషయం గుర్తు చేసింది చెప్పిన మాటలు స్ఫురణకు వచ్చాయి స్వామీజీ కళ్ళ ముందు నీవు నిత్యదేవతార్చన చేయలేకపోతే ఆ దోషాన్ని గురువుగా మేము స్వీకరిస్తామన్న మాటలు పదే పదే చెవుల్లో వినిపిస్తున్నాయి వెనక్కి తిరిగి సమీక్షించుకున్నాను నేను శ్రీనివాసుని ఏం కోరుకుంటే ఇలా జరిగిందో నెమరు వేసుకున్నాను అంతే ఇక ఆలస్యం చేయలేదు ఆ రోజు నుంచి ఇప్పటికి దాదాపు ఇరవై సంవత్సరాల నుంచి గురువు బోధించిన విధి నిషేధాలను గృహస్థాశ్రమ ధర్మాలను ఆచరణలో పెట్టడానికి శక్తి వంచన లేకుండా సాధన చేస్తూనే ఉన్నాను దేవతార్చన సంధ్యావందనం దైవచింతన భక్తి జ్ఞాన సముపార్జన పట్ల జిజ్ఞాస ఇవన్నీ గురు ఆశీర్వాద బలంతో నా భార్య గౌతిక సహకారంతో సాగుతున్న నా జీవన విధానం గురు శ్రీ సత్యప్రమోద తీర్థస్వామి ఆశీర్వచన ఫలితంగా మొదట్లో గాయత్రి జపం సంక్షిప్త దేవతార్చనతో ప్రారంభమైన నా అనుష్ఠాన కర్మ క్రమంగా నాలో ఈ వైదిక ధర్మం పట్ల ఆసక్తి పెంచింది గత ఇరవై ఏళ్లలో అనేక మంది స్వామీజీల ఆశీస్సులు కొత్త కొత్త రూపాల్లో నాకు లభించాయి ఢిల్లీలో ప్రధానమంత్రి పివి నరసింహారావు గారి దగ్గర మీడియా సలహాదారుగా పనిచేసే పంతొమ్మిది వందల తొంభై రెండు తొంభై ఆరు సంవత్సరాల్లో పిజావర్ మఠానికి చెందిన శ్రీ విశ్వేశ్వర తీర్థ బద్రీనాథ్ నుంచి తెచ్చిన అత్యంత ఒక వ్యాసశాలి గ్రామం ఆ శాలి పూజ చేయడం ఆరంభించిన కొద్ది రోజులకే హైదరాబాద్ బదిలీ కావటం అననిత్యం పండెట్ శ్రీ నాగేంద్ర ప్రసాద్ గారి వద్ద శాస్త్రపఠనం ద్వారా జ్ఞాన సముపార్జన యత్నం ఆరంభించడం జరిగింది అలా ఆరంభమై శ్రీ మధ్వాచార్యుల భాష్యంతో పూడిన వేదవ్యాసుల వారి బ్రహ్మసూత్రాల పఠనం శ్రీ టీకాచార్యుల శ్రీ రాఘవేంద్రుల వ్యాఖ్యాన పఠనం మహాభారత తాత్పర్య నిర్ణయం భాగవత తాత్పర్య నిర్ణయం ఉపనిషత్తులు వగైరాల పఠన కార్యక్రమాల్లో మునిగిపోయాం ఉత్తరాది మఠానికి చెందిన శ్రీ సత్యాత్మతీర్థస్వామి శ్రీ సత్యప్రమోదస్వామికి శిష్యులు వారి తర్వాత పీఠాధిపతి నాకు అష్టమంత్ర ఉపదేశంతో పాటు శ్రీకృష్ణ శ్రీనివాసుల విగ్రహాలను బహుకరించారు రాఘవేంద్ర స్వామి మఠానికి చెందిన స్వామీజీ సుదర్శనశాల గ్రామం బహుకరించారు ఉడిపి శ్రీకృష్ణ మఠానికి చెందిన పాలిమార్ మఠ స్వామీజీ కృష్ణమంత్రం జపం ఉపదేశించారు పండిట్ నాగేంద్ర ప్రసాద్ గారు బ్రహ్మసూత్ర భాష్యం పూర్తి చేసి మంగళం చేసుకుంటున్నప్పుడు ఒక త్రివిక్రమ విగ్రహాన్ని ఇచ్చారు పండిట్ వ్యాసకరే ప్రభంజనాచారి గారు శ్రీ విష్ణుతత్వ వినిర్ణయం పాఠం చెప్పి ఒక సింశుమార విగ్రహాన్ని ఇచ్చారు వీటి తోడు సంధ్యావంతనం మంత్రజపం దేవతార్చన బ్రహ్మయజ్ఞం నైవేద్యం వైశ్వదేవహోమం హస్తోదకం బలిహరణం ఇవన్నీ మా నాన్నగారు పంతొమ్మిది వందల తొంభై ఏడులో కాలం చేసే నాటికే రెండున్నర గంటల పాటు సాగే నా నిత్య కార్యక్రమంలో భాగమైపోయినాయి గృహస్థాశ్రమ ధర్మాన్ని పాటిస్తూ గురువులు బోధించిన విధులు ఆచరిస్తూ అందులో భాగంగా ఏకాదశి నిర్జల ఉపవాస దీక్ష ఏడాదికి నాలుగు మాసాలు చాతుర్మాస దీక్ష అవలంబిస్తూ జీవితం గడపడానికి నేను నా భార్య అలవాటు పడిపోయాను ఉద్యోగ విరమణ చేసే నాటికి రోజు కనీసం తొమ్మిది గంటలు ఆధ్యాత్మిక చింతనలో గడపాలని గోపిక నేను అనుకునేవాళ్ళం ఇప్పటిదాకా కర్మ ఆచరిస్తున్నాను తప్ప ఇంకా మేము కోరుకున్నట్లుగా జ్ఞానకార్యం సాగించలేకపోయాను జ్ఞాన సాధన విషయంలో నా అర్థాంగి నాకన్నా చాలా ముందుకెళ్ళిపోయింది అప్పుడప్పుడు గోపిక అంటూ ఉంటుంది ఒకప్పుడు పూజ చేయడానికి కూడా టైం ఖర్చు పెట్టని నేను ఇవాళ అనుష్ఠాన కర్మ కోసం మితిమీరి టైం గడుపుతున్నానని జ్ఞానకార్యం నిర్లక్ష్యం చేస్తున్నానని నిజమే గృహస్థాశ్రమ ధర్మంలో చెప్పబడిన నిషేధాలను పూర్తిగా పాటించడంలో గాని జ్ఞాన సాధన కార్యంలో గాని ఇంకా చాలా వెనుకబడే ఉన్నాను కాకపోతే గురువులు బోధించిన ఈ స్వధర్మాచరణ సాధనలో భాగంగా నా అవతారంలో మార్పు వచ్చింది ఇప్పుడు నా నుదుటి మీద అక్షత అంగారం చోటు చేసుకున్నాయి సాంప్రదాయబద్ధంగా ఒక శిఖ నా శిరసన గెలిచింది బహుశా నా ఈ అవతారాన్ని చూసేనేమో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా ఇటీవల పదవీ విరమణ చేస్తూ శ్రీమతి సత్యనాయర్ అన్నది అప్పటి జలసారాయుడు ప్రసాద్ నాటికి ఇలా మారిపోతాడని నేను వివరం ఊహించలేదు నాలో ఈ మార్పుకి ప్రేరణ ఎక్కడది అని ఇప్పుడు నాకు సందేహం లేదు సింహావలోకనం చేసుకుంటే తెలిసిపోయింది ఏ శక్తి నన్ను ధూమ మద్యపానాది వ్యసన మార్గంలోంచి భక్తిపాన మార్గంలోకి మళ్ళించిందో నా చేత టీటీడేలో కొన్ని సత్కార్యాలు జయించిందో నాకు తగిన గురువును చూపించిందో నా ధర్మం ఏమిటో అర్థమయ్యేలా ఆచరణల్లో పెట్టడానికి ప్రయత్నించేలా చేసిందో ఇప్పుడు స్పష్టంగా తెలుస్తోంది హరే శ్రీనివాస భగవంతుని పట్ల విశ్వాసం ఉంచి ప్రతి వ్యక్తి జీవిత పరమార్థాన్ని తెలుసుకుని జీవి పరలోక ప్రయాణం సైతం ప్రశాంతంగా సాగడానికి ఉపకరించే ధర్మ మార్గాన్ని భక్తి మార్గాన్ని అవలంబించాలని ఆశిస్తూ పివి ఆర్కే ప్రసాద్ శ్రీకృష్ణార్ నమస్తే